ప్రదర్శన సిస్టర్స్ కి అందరికీ ప్రైజ్ అవడండి దేవుని నామానికి మహిమ కలుగునాక మరి ఆరాధనలు కూర వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు మరి సునాములందరికీ సమాధానం కలుగునాక ఈ దినమంత్రి దేవుడు తన కృపలో మనందరినీ దాచి భద్రపరిచి ఒక సాయంకాలం ముందు దేవుని స్థుతించి ఆరాధించి ఆయన స్వరం వీటకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్థుతి చేద్దాము దేవుని నామానికి మహిమ కలుగునుక మరి స్టార్టింగ్ ప్లేట్ మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ బ్రదర్ గారు ప్రార్థిస్తారు సర్వోన్నతుడుగు మా దేవ మీకు వందనాలైనా ప్రవ్వ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజ్జులకి నిలబెట్టినందుకు మీకు వందనాలు మీ సన్నిధికి మమ్మల్ని తిరిగి రప్పించుకున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు ప్రవ్వా ఎటువంటి యోగ్యత మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించుకొని మీ బిడ్డలుగా చేసుకున్నారు పరిశుధాత్మ అభిషేకం దయచేసి విమోచన దినం వరకు మమ్మల్ని ముద్రించుకున్నారు ప్రభు పరశుద్ధాత్మ నడిపింపు వలన మమ్మల్ని దేవుని కుమారులుగా మార్చుకున్నారు మీకు ఎంతో వందనాల కృతజ్ఞతల శుద్ధులు అర్పించుకుంటున్నాం మేమేమిచ్చి కూడా యొక్క రుణం చెల్లించుకోలేము అయినా మా జీవితాంతం ప్రభావ మీ నీతి సత్యాన్ని ప్రకటిస్తాం మిమ్మల్ని గణపరుస్తాం మిమ్మల్ని కొనియాడుతాం మీ నామాని ఓ ప్రభా ప్రపంచా ప్రసిద్ధి చేస్తాం తీర్మానించుకున్నాం దాన్ని ఆమోదించమని ప్రార్థిస్తున్నాం ఈ ఆరాధనలో పాల్పొంది గురించి ప్రార్థిస్తుండగా వ్యక్తిగతంగా వారిని దర్శించండి వారి అక్కర్ల కొరతలు తీర్చండి సంపూర్ణమైన ఆరోగ్యం దండి దుష్టుని గర్దిస్తున్నాం డిపార్ట్ ఫ్రం దిన్ ద బ్లడ్ అది క్రైస్ట్ అదే విధంగా ప్రభావ ఆర్థికంగా ప్రత్యేకంగా మెరుగుపరచండి ప్రభా సేవా పరిచర్ కొరకు తను మళ్ళీ డబ్బులు అవసరం అయినా కాబట్టి అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఓ ప్రభు మళ్ళీ మీ సేవా పరిచర్య ముందుకు పోవాలా పరిచర్య బహు ఖర్చుతో కూడింది అయినా కాబట్టి అందరికీ డబ్బులు సామెధించమని ప్రార్థిస్తున్నాము ఆ మీ యొక్క అది బహు ప్రాముఖ్యమైన విషయం అని గుర్తించలేక ప్రతి ఒక్కరిని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు మేముంటుంది బహు భయంకరమైన కాలము ప్రతి క్షణం ప్రభా జాగ్రత్తగా భయంతో వణుకుతూ మా యొక్క పిలుపుని మా ఏర్పాటుని నిశ్చయం చేసుకునేలాగా ప్రభావ మా యొక్క రక్షణని తండ్రి కొనసాగించుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం అంతవరకు సహించేలాగా తండ్రి ప్రభావ జయించి వారు పరలోకానికి ప్రభు వెళ్ళుదురని వాక్యం అందినైనా కాబట్టి ఈ యుద్ధాల్లో జరుగుతున్న యుద్ధంలలో మేము జయించాలా ఆత్మీయ పోరాటంలో మా కుటుంబీకులను మేము కాపాడుకోవాలా బంధువులని మిత్రులను కాపాడుకోవాల సంఘస్థులను కాపాడుకోవాలా ప్రతి ఒక్కరిని మీ కొరకు సిద్ధపరచుకోవాలా సమాధానం పడకుండా సిగ్గుపడకుండా భయపడకుండా ధైర్యంగా ముందుకు పోలాగన ఓ బ్రవ్వ మీరే తండ్రి అభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించి నడిపించి మిమ్మల్ని కనపరచలాగినా మీ యొక్క స్వరణి వినలాగన అందరినీ సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశోధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ మందలు చేరని గొర్రెలెన్న కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొర కైవేదనతో వెదకెదూరము సంగమా మందలు చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్మువో సంగమా మందలు చేరూ రమ్మనేసు ప్రాదించుము నడిపించును రమ్మనేసు ప్రార్థించుము నడిపించును అడబులూ పలు నా ప్రచలెందుకు చావాల అడబులూ పలు నా ప్రజలెందుకు చావలెన్ వారి నిమిత్త మైశ్రమ పడితన్ మరి వారిని వెదకెడి వారరు వారి నిమిత్త మైశ్రమ పడిత మరి వారిని వెదకెడి వారెవరు మందలు చేరని గురె నా కలవు ఇలా ఆత్మల కొరకు వేదనతో వెదకెదూరము సంగమా మందలు చేరని గురులను ప్రకటించని స్థలములు కలవు చాటించు వారు కలరిచ్చట ప్రకటించని స్థలములు కలవు చాటించు వారు కలరిక్కడ పిలువబడిన వారందరూ మన ప్రభు ఆజ్ఞకు లోబడు పిలువబడిన వారందరూ మన ప్రభు ఆజ్ఞకు లోబడు మందలు చేరని గురు కోట్ల కొలదిగా కలవు ఇలా కొరకు వేదనతో వెదకెదూరమ్మో సంగమా మందలు చేరని గొర్రెలను నాకై పలికెడు నాలుకలు నా వలె పాదములు నాకై పలికెడు నాలు కలు నా నడి చెడి పాదములు నన్ను ప్రేమించని హృదయములు కావలే కవించదవా నన్ను ప్రేమించని హృదయములు కావలే నా కవించదవా మందలు చేరని గొర్రెలను కోట్ల కొలదిగా కలవు ఆత్మల కొరకు వేదలతో ంగమా మందలు చేరని గురుమనేసు ప్రార్థించుము నడిపించును రమ్మనేసు ప్రాధించుము నడిపించును మందలు చేరని గురు రెలెనో కోట్లకుగా ్రదర్ ప్రేజ్ మన మధ్యాహ్నం సుజాతక గారు వాక్యం షేర్ చేస్తారు అక్క ప్రేజ్ లాడ్ మీరు వాక్యం షేర్ చేయాలి ప్రేజ్ దిస్టర్ ప్రేజ్ ది లాడ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు సాయంత్రకాల సమయమందు ఈ రీతిగా నాకు దేవుడి ఇచ్చినటువంటి అవకాశం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభుకే మహిమ కలుగును గాక నేను సిద్ధపడిన వాక్యము ఆ సేవలో ప్రయాణంలో ఎంత గంభీరంగా మనము ప్రయాణం సాగిస్తామో మన విశ్వాస జీవితంలో అంతే గంభీరంగా ముగించాల అంతవరకు మనము దేవుడి వాక్యమునకు లోబడి దేవుడి వాక్యం ద్వారానే నడిపించబడాలనేది నా యొక్క ప్రగాఢ నమ్మకం ఎందుకంటే విశ్వాసము లేకుండా కార్యములు జరగవు ఆ విశ్వాస కార్యములను జరిగించాలి అంటే ప్రభువైన ఏసు నడిపింపు ఖచ్చితంగా ఉండాలి మనకు సో ఈరోజు నేను తీసుకున్న వాక్యం ఏంటంటే లూకాసు వార్త చూడండి ఒకసారి లూకాసు వార్త నాలుగవ అధ్యాయము లూకాసు వార్త నాలుగవ అధ్యాయము అక్కడ 23 మూడు నుంచి ఒక సంఘటన జరుగుతుందనమాట 23 మూడు నుంచి ఒక సంఘటన అది నేను మొత్తం చదవను ఇప్పుడు ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకోనుము అని ఒక సామెత ఉందని చెప్తున్నాడు అక్కడ ఈ సందర్భం ఏంటి అంటే కపెన్న భూమిలో గొప్ప కార్యం జరిగిస్తున్నావు అదేవిధంగా నీ సొంత నీ సొంత ప్రాంతంలో కూడా నువ్వు గొప్ప కార్యం జరిగించాల ఎందుకంటే ఇస్రాయేలీలు దేవుణ్ణి నమ్మాలి ఈయనే యేసు ప్రభువు ఈయననే త్వరలో మన కొరకై రక్షణ తీసుకొచ్చే దేవుడు అనేది వాళ్ళు సంపూర్ణంగా విశ్వసించాలి అంటే అక్కడ ఆశ్చర్యకారులు జరిగించాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు అక్కడ ఇస్రాయేలీలు కానీ అక్కడ దేవుడు వాళ్ళతో ఏమంటున్నాడంటే ఏ ప్రవక్తయు స్వదేశ హితుడు కాడు ఏ ప్రవక్త కూడా తన స్వంత దేశంలో ఆయనను గుర్తించారనమాట పీపుల్ డోంట్ రికగ్నైజ్ దేమ్ ఇన్ దేర్ ఓన్ నేటివ్ ఈరోజు మనకు అదే జరుగుతుంది సొంత దేశం అంటే అది మన కుటుంబం కావచ్చు మన కమ్యూనిటీ కావచ్చు కదా క్రైస్తవ కమ్యూనిటీలో మనల్ని గుర్తించరు మనల్ని ఎగతాలు చేస్తారు మన వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అవహేళన చేస్తారు ఎందుకంట ప్రవక్తలు ఎప్పుడూ కూడా తన సొంత ప్రాంతంలో గుర్తించబడరు ఇది దేవుడే చెప్తున్న మాట ఎందుకు ఆయన అక్కడ పరిచయం చేయడానికి వచ్చిండు అక్కడ ఆయన ఏమంటుండు మీరు కూడా అంతే గొప్ప కార్యలు అలాంటి సూచక క్రియలు మా ప్రాంతంలో జరిగించండి ఇది వాళ్ళ రిక్వెస్ట్ అనమాట చూడండి అక్కడ ఆ మాట ఇరవై వచనం లూకాసు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై వచనం అందుకు ఏ ప్రవక్తయు స్వదేశ హితుడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళ హృదయ కాఠిన్యం ఇస్రాయేలీలు ఎన్ని గొప్ప కారణం చూసినా ఇస్రాయేలీలు ఎంత గొప్ప పరీక్షల నుంచి బయటకు వారు త్వరగా మర్చిపోయినారంట దేవుని త్వరగా విస్మరించిండ్రు వారు ఈ రోజు కూడా ఈ రోజు ప్రజెంట్ డే ఈ క్షణం వరకు కూడా ఇంకా మెస్ వస్తాడు అనే ఒక హోప్ తో ఉన్నారు అంటే యేసు ప్రభు వచ్చినాడు రక్షణ కార్యం వారందరి కొరకై తన పాప బలియాగంను శిలువ అర్పించింది కళ్ళార చూసిన వారు కూడా హృదయ కాఠిన్యం చొప్పున హృదయ కాఠిన్యం ఎప్పుడైతే జరుగుతుందో ఆ తర్వాత వెంటనే గొప్ప ఆశ్చర్య కార్యలు జరుగుతుంటాయి మనము ఫారో విషయంలో చూస్తాం ఆయన హృదయం ఎంత కఠినపరచబడుతుందో గొప్ప గొప్ప తెగుళ్ళు వచ్చినప్పుడల్లా ఆ దేశంలో గొప్ప కార్యలు జరిగినాయి ఇస్రాయేలీలు కళ్ళారా ఆ యొక్క మహిమ చూడగలిగిండు ఎప్పుడు ఫరో కఠినపరచబడుతున్నాడో అప్పుడు ఇస్రాయేలీలకు మహిమల కార్యములను దేవుడు చూపిస్తూ వచ్చిండు అంటే ఇదంతా దేవుడి యొక్క ప్రణాళిక ఒక హృదయం కఠినంగా మారుతుంది అంటే దాని వెంట ఒక రకమైనటువంటి గొప్ప ఉజ్జీవము రగ్వి ఉంటుంది అనడానికి ఈ చిన్న మాటలు హృదయ కాఠిన్యం చెప్పున వీరిక్కడ ఎంతగా ఆ కఠినపరచబడుతున్నారంటే వచ్చి వెళ్ళిపోతున్నా కూడా గుర్తించలేని స్థితి యేసు ప్రభు వాడి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ లేదా కపన హోమ నుంచి నదుర ఎత్తునకు ఆయన అయినా సరే ఆయన మహిమ గల కార్మని ఇక్కడ మళ్ళీ చేయాలి మీరేనని అడుగుతారు అని చెప్తున్నాడు అంటే యేసు ప్రభుత్ తెలుసు ఎవరు ఏం అడుగుతారు ఏ సందర్భంలో అడుగుతారు అక్కడ ఆయన అందుకే వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బయట బయలుపరచాలంటే వాళ్ళకి కఠినమైన కొన్ని ఉదాహరణలు ఇవ్వాలని చెప్పి అక్కడ మనం గమనిస్తుంది ఏంటంటే రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు చూడండి ఇప్పుడు అవచనం ఇరవై ఐదు ఇరవై ఆరు లూ కసు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా ఏలియా దినములయందు ఆయన మూడు ఏళ్ళు ఆరు నెలలు ఆకాశము మోయబడి దేశమనంతటినో గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయేనులో అనేక మంది ఏలియా సీదోన్ లోని సారేపతు ఊరిలో ఉన్న ఒక విధవరాల యుద్ధకే కానీ మరి ఎవరి యుద్ధకును పంపబడలేదు ఆ దేశంలో అంటే ఇస్రాయేలీ దేశంలో అక్కడ యూదులు ఉన్నారు ఇస్రాయేలీలు అందరూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏలియా ప్రవక్తను గురించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు ఏలియా ప్రవక్తను గురించిన ఎగ్జాంపుల్ ఏంటి ఆయన అహాబురాజు నుంచి పారిపోతున్నాడు కేరీతు వాగు నద్దకు వచ్చిండు అక్కడ ఆయనకు కాకుల చేత ఆహారం అనుగ్రహించబడింది తర్వాత మూడేళ్ల కరువు అని చెప్పినాడు కాబట్టి ప్రవచనము మూడేళ్ల కరువులో వాగండిపోయింది అప్పుడు అనుకో నీటికి ఇక్కట్టుబడ్డాడు ఆహారానికి ఇబ్బంది అయింది దే వెంటనే దేవుడు ఆయనకు ఒక ఓపెన్ చేసి సేవకులు కూడా పరిచయ చేస్తున్నప్పుడు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటారు ఒక మార్గము మోస్తే మరొక మార్గం తెరిచే దేవుడు మన దేవుడు ఆయనకు వెంటనే ఒక మార్గం సిద్ధపరిచింది ఆయన అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన సారేపతు అని ఊరిలో ఒక విధవరాలు ఆమె పోషిస్తుంది అని ఊరిలో మీరు మొదటి రాజుల గ్రంథం చదివితే మొదటి రాజుల గ్రంథం చదివితే అక్కడ మనకు ఒక సంఘటన ఏంటంట ఏసు ప్రభు ఆమెతో మాట్లాడి సిద్ధపరిచిండ అంటే ఏంటి హీ ప్రొవైడ్స్ అండ్ సప్లైస్ ఆల్ అవర్ నీడ్స్ ప్రొవైడ్స్ అండ్ సప్లై సేవకులు చాలా మంది ధైర్యం చేయడం అన్నమాట సేవకు ఎందుకంటే ఎట్లా రేపు ఆహారము రేపు తిండి కదా రేపటి గురించిన ఆలోచనలు కానీ దేవుడు ఏమంటుంది ఇక్కడ ఆయనను సారేపతు అని ఒక ఊరికి ప్రయాణం చేయించిండు అక్కడ ఒక స్త్రీని విధవరాల్ని సిద్ధపరిచిండు ఆమె అన్యురాళ్ళు ఇస్రాయేలీలు యూద్ సంతతి కాని ప్రదేశం అది సారేపత్ అక్కడికి ఆమె ఆయన నడిపించిండు ఆయన సీదోన్ లో సీదోన్ లోని వచ్చినప్పుడు అక్కడ కట్టెలు ఏర్కుంటున్నటువంటి ఒక విధవరాలు కనబడింది ఆమె దగ్గర ఉన్నదే కొంచెము పిండి కొంచెం నూనె ఆ పూటకు ఆ కర్రలు ఏర్కోవటానికి వచ్చింది అక్కడికి ఏలియా వచ్చాడు సందర్భం చూడండి ఒక వ్యక్తిని పంపిస్తున్నప్పుడు దేవుడు అన్ని మార్గాలు సరాళం చేస్తాడు అన్ని మార్గాలు ఆయన రావటము ఈమె అక్కడ ఎదురుపడటము ఆమె ఇంటికి ఆయన వెళ్ళటం ఆమె అప్పుడే చెప్పింది నాకు కొంచెం నీళ్ళి అమ్మ అన్నాడు నీళ్ళిస్తాను అంది అలాగే ఒక రొట్టె కూడా చేసుకొని రా అంటాడు అంటే ఏలియాకు తెలిసి చేసిందా తెలియదు కానీ అక్కడ దేవుడి కార్యము మహిమపరచబడింది సేవకుడు వెళ్ళిండు ఆహారం కొరకు ఆమె ఇంటికి వెళ్ళిండు అక్కడ ఆమె కొంచెం పిండి కొంచెం నూనె ఉంది అంటే పర్లేదు ఇది చేసుకుంట్రా నాకు తినబెట్టు నువ్వు కూడా తిను అన్నాడు ఆమె చేస్తూ పోయింది చేస్తూ పోయింది మూడేళ్ల వరకు ఆ పిండి తగ్గలేదు ఆ నూనె తగ్గలేదు ఒక సేవకుడు ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చింది ఆమెకు ప్రతిఫలము దేవుడు అనుగ్రహించిండు ఆమె అన్ని రాలు ఇస్రా ఏలియలు రాలు కాదు దేవుడు తలుచుకుంటే అన్నిలలో నుంచి కూడా మనకు సహాయార్థం ఉన్న హెల్పింగ్ హ్యాండ్ వస్తుంది బయటికి ఎందుకంటే దేవుడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడో ఎవరిని నడిపిస్తున్నాడో అది అతి మనకు అర్థం కాలేదనమాట ఎవరి ద్వారానో దేవుడు కార్యం జరిగిస్తూ సో ఇక్కడ ఏలియా విషయంలోకి వస్తే దేవుడు ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిండు ఏలియవేషన్ ఇస్రాయనుల కఠినులు ఎంత కఠినులు అని చెప్పటానికే ఈయన ఈ యొక్క సందర్భంని వాడుకున్నాడు వాళ్ళు ఎంత హృదయ కాఠిన్యం అంటే వాడిది కదా దేవుడు అక్కడ నడుస్తున్నాడు సంచరిస్తున్నాడు అనేక రకమైన రోగులు అనమాట కేటగిరీ అని చెప్పలేము అక్కడ చంటి బిడ్డ దగ్గర నుంచి ముసలి వారి వరకు కదా ప్రతి రోగమును ప్రతి దయ్యమును ఒక ఏజన్ కదా ఆడవారని ముసలి వాళ్ళని కూడా వదలకుండా ప్రతి వారు వచ్చినారు స్వస్థత పొందుతున్నారు అనే దగ్గర ఆయన మహిమ గల కార్యం చూసి కానీ ఇస్రాయేలీలు ఇన్ని చూసి కూడా అక్కడ ప్రశ్న ఏంటంటే ఇన్ని గొప్ప కార్యం చూసి కూడా వాళ్ళ హృదయము మారడం లేదు కొద్ది మంది మాత్రమే దేవుని విశ్వాసం వస్తున్నారు ఈ రోజు మనం కూడా సేవ చేస్తున్నప్పుడు మన సేవా కార్యంలో మన సేవా భారంలో మనం ప్రయాణిస్తున్న ప్రా ప్రదేశాలలో అందరు వింటారు వాక్యం కానీ ఎంతమంది హృదయ కాటిన్యం చొప్పున విని తల ఊచి వెళ్ళిపోతుంటారు నిజంగా నిలబడి ఒకరిద్దరు మాత్రమే సంపూర్ణంగా దేవుడిని అంగీకరిస్తారు వీళ్ళనే దేవుడు ఏమంటాడంటే ఎన్నుకోబడినవారు ఏర్పరచబడిన వారు అనేకులు కానీ ఎన్నుకున్నవారు కొద్దిమంది అక్కడ వాళ్ళ హృదయ కాఠిన్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇస్రాయేలిలకు చాలా కోపం వచ్చేసింది ఎందుకంటే అక్కడ రెండవ ఎగ్జాంపుల్ ని కూడా ఉదాహరించింది దేవుడు చూడండి అక్కడ వాక్యం ఇరవై వచనంలో ఇస్రాయేల్ లో అనేక ఏలియా సీదోనులోని సారిపతు ఊరిలో ఉన్న ఒక విధవరాల యుద్ధకే కానీ మరి ఎవరి యుద్ధకునూ పంపబడలేదు అన్నిల యుద్ధకు దేవుడు ఏలియా పంపించిండు ఒక విధవరాలు ఇంటికి అది చాలా పావర్టీలో బీదరికంలో ఉన్న ఒక స్త్రీ ఇంటికి ఆమెను పంపించిండు ఆమె ఆయనని పోషించాలి అక్కడ అసలు పరిస్థితి వేరే విధంగా ఉంది ఏలియా చూసినప్పుడు కానీ దేవుడు చేసిన కారణం ఏంటంట ఆ మూడున్నర సంవత్సరాల కరువులో సంతృప్తికరమైన ఆహారం సేవకులకు దేవుడు ఎక్కడ కూడా అందుకే షార్టేజ్ ఉండదు ఫుడ్ షార్టేజ్ అనేది ఉండదు కంఫర్ట్ ఉండదు కానీ ఫుడ్ షార్టేజ్ ఉండదు అన్ని రకాల సదుపాయాలు దేవుడు కలుగజేస్తాడు ఎందుకంట సేవకులు పరిస్థితికి అనుకూలంగా జీవించడానికి వాళ్ళు సిద్ధపడి వచ్చిండ్రు వరు సిద్ధపడి వచ్చిండ్రు ఇలాంటి వారిని దేవుడు ఎందుకు ఎన్నుకుంటున్నాడు అంటే వారి సమర్పణని ఆయన చూస్తున్నాడు వారి సమర్పణ ఎంత లోతుగా వీళ్ళు ప్రభువుని మహిమపరచగలరు ఎంత లోతుగా ప్రభువు కొరకు పరిచర్ చేయగలరు దేవుడికి కావాల్సింది ఇలాంటి వారే అట్లట్లా తూతూ మంత్రం చేపించేసి బయటికి రెండు వాక్యలు చెప్పేసి ఒక పాట పాడేసి ఒక ప్రార్థన చేసి ముగించేస్తే సేవ ఎందుకంట దేవుడి కార్యాలు ఆయన చిత్తంను మనము తెలియచేయాలా మహిమ పరచడం అనేది ఆయన చిత్తము మనం ఆయనకు వారసులుగా ఉన్నామని ఇదివరకు ఒకసారి చూసుకున్నాం వాక్యంలో ఆయన నీతి మంతులుగా నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి మనం పిలువబడినాం కాబట్టి సేవని ఎంచుకున్నప్పుడు సేవకులుగా పరిచయ చేయాలి అనుకున్నప్పుడు మన సేవలో గొప్ప వాక్యం మాత్రమే ఉండాల మనం కాదు అక్కడ వాక్యం కనిపించాలా ఏసు ప్రభు ఇక్కడ వార్త ఏమంటున్నాడు రెండవ మాట మరియు ప్రవక్త అయిన ఎలిషా కాలమందు మందు ఇస్రాయేలులో అనేక కుష్ఠ రోగులు సిరియా దేశస్తుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాం సిరియా దేశపు సేనాధిపతి నయమాను ఆయన కుష్ఠరోగం గురించి మనకు తెలుసు ఆయన ఇంట్లో ఆ బానిస పిల్ల అనమాట చిన్న పిల్ల ఆయనకు ఎలిషా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎగ్జాంపుల్ ఆయన అది విని ఆ రాజు దగ్గర నుంచి ఒక పత్రిక తీసుకొని ఎలిషా ప్రాంతానికి వచ్చిండు ఆ రాజుతో మాట్లాడిండు ఆ రాజుకి ఆ పత్రిక ఇచ్చినప్పుడు ఆయన నేనేమైనా రోగాలు బాగు చేసేవాడినా అని చెప్పి పట్టం దించుకున్నాడంట అప్పుడు ఈ వార్త ఎలిషాకు తెలిసింది ఆయన ఆ వ్యక్తిని అది పంపించండి అని చెప్తే నైమాన్ వెళ్ళిండు ఏడుసార్లు యోర్ధంలో మునిగి బయటికి అంటే యోగ ఈయనకి నయమాను కూడా కోపం వచ్చింది మా దేశంలో నదులు లేవా నీళ్లు లేవా కదా ప్రభక్తలు అక్కడ దేవుడు ఎవరిని ఎంచుకున్నాడంట నయమాను అనొక సిరియనుడు ఇస్రాయలు కాదన నమ్మిండు తర్వాత ఎలిష చెప్పినట్టుగా ఆయన వినయము విధేయత చూపించిండు ఆ తర్వాత ఆయన నీటిలో ఏడు సార్లు మునిగనుగానే చంటి పిల్ల చర్మం వలె ఆ కుష్టిపోయింది అంటే ఇస్రాయేలీల ముందు ఎన్ని కార్యములు జరిగించినా మారని హృదయం అదే అన్యుల యుద్ధకు వెళ్ళినప్పుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యములను వారు చూసినారంట ఈ వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ వింటున్నటువంటి లోకాసు వింటున్నటువంటి యూదులు ఎరుసలేము వాసులకు కోపం వచ్చింది ఎందుకంట వీళ్ళకు రోషం వస్తుంది ఇనా మా గురించే ఉద్దేశించే మేము హృదయ కాటినిం చొప్పున ఈ దేవుని పరీక్షిస్తున్నాము అని ఇనా మావు గురించే మమ్మల్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాడు కదా మమ్మల్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాడు ఈ వాక్యము వాళ్ళు విన్నాక ఎంతో కోపం వచ్చింది కోపం వచ్చి యేసు ప్రభువు వాక్యం చెప్పొద్దని ఆశ్చర్యకారులు అక్కడ చేయొద్దని ఆయన తరమినారంట దేవకులకు ఈ ఎక్స్పీరియన్స్ ఈ రోజు జరుగుతోంది కదా ఒకప్పుడు జరిగింది ఇప్పటికీ జరుగుతోంది సేవకు వెళ్ళినప్పుడు పరిచర చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు అది యేసు ప్రభు కూడా తప్పలేదు ఏసు ప్రభు కూడా తప్పలేదు ఆయన వెళ్తున్నాడు పరిచయ చేస్తున్నాడు అద్భుతాలు జరుగుతున్నాయి కానీ జనాలు జస్ట్ అద్భుతాల కోసమే వచ్చింది అక్కడికి ఈ రోజు కూడా క్రైస్తవులు కేవలం అద్భుతాల కోసమే ప్రభువు సన్నిధికి వస్తున్నారు ప్రభువు యొక్క మందిరంకి వస్తున్నారు ఎందుకంట అధికారంతో వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ ఆశ్చర్యకారణ జరుగుతాయని వారు నమ్ముతున్నారు అంతే తప్ప నిజమైన విశ్వాసము ఆ విధేయత అనేది వాళ్ళు చూపించలేకపోతున్నారు ఇక్కడ అందుకే జరుగుతుంది అనమాట మీరు చూడండి ముప్పై వచనంలో ము వచనంలో ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్ కట్టుబడిన కట్టబడిన కొండ పేటు వరకు ఆయనను తీసుకొని పోయేది ఒక పెద్ద కొండ పైన ఉంది ఆ ఊరు ఆ ఊరి కొండ చివర వరకు తీసుకొచ్చి చక్కని తలకిందులుగా తోసేసి చంపేయాలి అన్నంత కక్ష అనమాట ఎందుకంట వాళ్ళకి రోషం వచ్చింది అన్యులేనా దేవుడి కార్యమని చూస్తుంది దేవుడు మనుషులని సేవకులను పరిచర్యని కొనసాగిస్తుంది మేము చేయమా అంటే మాకు చేత కాదా రోషం వచ్చింది వాళ్ళకి ఎందుకంట వారి యేసుని దేవుడిగా ఒప్పుకోలేదు కాబట్టి దేవుడిని వారు యేసు ప్రభువే రక్షకుడు అని ఒప్పుకోలేకపోతున్నారు మా మా బాధితులు పుట్టిన వాడు కదా ఈయన నదిరేతు వాడు కదా ఈయన కార్పెంటర్ యోసేపు కార్పెంటర్ కొడుకు కదా ఇలాంటి ఈలో కొ ఆధ్యాత్మికంగా వాళ్ళ కళ్ళు తెరవలేదు కాబట్టి వాళ్ళు దేవుడిని చూడలేకపోతున్నారు ఆయన ఆశ్చర్యకారులు జరిగిస్తున్నాను కూడా వాటిని విశ్లేషించలేకపోతున్నారు అనమాట ఎందుకంట ఆత్మీయ నేత్రాలు వెలిగించబడలేదు కాబట్టి దేవుడు అక్కడ వారి మధ్య నుంచి వెళ్ళిపోయింది అది ఫస్ట్ అటెంప్ట్ అనమాట దేవుని సంబడానికి ఫస్ట్ అటెంప్ట్ మనం ఇట్లాంటివి పౌలు జీవితంలో ఎన్నో చూస్తున్నాం సేవ వెళ్ళినప్పుడు ఎన్ని ఎన్ని పరిచర్యల్లో కూడా ఆయనకు ఎదురు దెబ్బ ఎదురు దాడి జరిగింది ఆయనని నిలదీసిన వారు అవమానపరిచిన వారు ఎంతో మంది ఉన్నారు కానీ ఇలాంటి వారు ఆసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత చేసిన సేవలో ఆయన ఎదుర్కొన్నాడు కానీ ఇదైతే ఏసు ప్రభువే స్వయంగా ఎదుర్కొన్నాడు అంటే ఏసు ప్రభువు తన కార్యములను చూస్తే కూడా జనుల హృదయము కాటిన్యం చొప్పున వాళ్ళు తెరవలేకపోయినారు చూడలేకపోయినారు గ్రహించలేకపోయినారు వాళ్ళు కారణం ఏంటంటే సాతాను వారి కళ్ళని మూసేసింది అంధకార సంబంధం ఆగ యుగ దేవత వారి నేత్రములని మూసేసింది కాబట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిండు అయితే ఆయన ఎప్పుడు మాట్లాడినా అధికారంతో మాట్లాడుతున్నాడు కాబట్టి జనులు ఆశ్చర్యపడుతున్నారు ఆయన వాట వింటున్నారు కానీ నమ్మలేకపోతున్నారు ఈరోజు ఇదే జరుగుతుంది మన సంఘంలో ఆశ్చర్యకార మన సేవకులు వెళ్ళి పా ప్రార్థనలు చేసినా కదా గొప్ప కారణం జరుగుతున్నాయి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఇళ్లలో అంధకారం పారిపోతుంది వెలుగు ప్రకాశిస్తుంది దేవుడు వారి వల్ల గొప్ప కారణం చేసినా కూడా అది కొంతసేపే అది నిజంగా హృదయపూర్వకంగా ఆ మారు మనస్సుకు కలిగిన దుఃఖం రావటం లేదు కాబట్టే సేవ నిష్ఫలమైపోయిందని సేవకులు బాధపడుతున్నారు ఎందుకంట ఈ కొద్ది సమయంలో సాతాన్ వాళ్ళని ఎంత భయంకరంగా తిప్పాలనో అంత భయంకరంగా వారిని బంధించింది ఆ బంధకంల నుంచి వారిని విడుదల చేయటానికి కదా వేసు ప్రభు తన శిలువ కార్యం ని మనకు అప్పగించిన ఆ శిలువ కార్యము अशिव यज्ञ रिजल्ट मनमुजु चूपाले दे आशिस्ना का सेवकल को इधर निराश कल एंकं सेवा परचर्य गंभी जरें अरशुद्धात्म देवुड़ संपूर्ण पाने का अवतल व्यक्ति कार्य जंके मन प्रार्थना చెప్తున్న వాక్యము వినిన హృదయాలలో ఫలించును గాకని ప్రార్థన చేసి ఆమెను చెప్పి రావాలనేది అక్కడ మనం ఇది ఈ హృదయ కాఠిన్య గురించి మాట్లాడుకుంటుంటే మనకు అపోస్తుల కార్యంలో స్టెఫెన్ గురించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ దొరుకుతుంది మనకు ఏలియా కాకుండా ఎలిషా కాకుండా ఇప్పుడు స్టెఫెన్ గురించి చూస్తే అపోస్తుల కార్యంలో ఏడవ అధ్యాయం పూర్తిగా అనమాట నేను ఒక్క వాక్యం అని చెప్పాను అక్కడ పూర్తి అధ్యాయం ఏడవ ఏడవ అధ్యాయంలో అపోస్తుల కార్యములు ఆ యాక్షన్స్ అని ఇది లూక్ లూక రాసినటువంటి అపోస్తుల కార్యములు ఇది పౌలు రాయలేదు లూక రాసినది ఆయన ఒక్క మాట కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క తన గ్రంథంలో తన లెటర్స్ లో ఆయన రాస్తూ ఉన్నాడు అపోస్తుల కార్యములు అందుకే ఈ ఈ కార్యంలో ఈ రోజుకి అపోస్తులలోనేటువంటి ప్రతి సేవకుడు అపోస్తులుడే పిలువబడిన వాడు ప్రతి ఒక్కరూ ఈ కార్యంలో పాలు పొందుతున్నారు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కూడా కాబట్టి వీళ్ళ జీవితాల్లో స్టెఫెన్ లాంటి బాధలు స్టెఫెన్ కలిగిన అవమానములు స్టెఫెన్ కలిగినటువంటి నిందలు స్టెఫెన్ కు రోదన ఆయన ఎంత బాధపడ్డాడో రాళ్ళు కొట్టబడుతున్నప్పుడు క్షమించమని ప్రార్థిస్తున్నాడు కానీ ఆయన అంతకుముందు చెప్పింది ఏంటంట పాత నిబంధనలోని మోషే నుంచి మొదలైనటువంటి పూర్తి ధర్మశాస్త్రం పూర్తి ధర్మశాస్త్రం అంటే ఒక్కరోజు ఒక్క క్షణంలో చెప్పిన అది అద్భుతంగా అది అద్భుతంగా ఒక సేవకుడు అంటాడు స్టెఫెను వలె ఒకరోజు సేవ కాదు పౌలు వలే నిరంతర సేవ కూడా ఉండాలి అంటాడు కానీ స్టెఫెన్ సేవ పౌలు సేవ వేరు యొక్క సేవలో దేవుడు చేస్తున్న కార్యములని అన్నిటినీ కూడా వాళ్ళు గమనించు విన్నారు తెలుసు వాళ్ళకి ధర్మశాస్త్రం ఏ విధంగా అక్కడ రూపొందించబడింది మా మోసే మొదలు ఆ కార్యంలో ఏ విధంగా జరిగినాయో అక్కడ మనకు ఏం గమనిస్తున్నామంట మోషేని నలభై సంవత్సరాల అప్పుడు తన సొంత ప్రయత్నం మీద ఇస్రాయేలీలను విడిపించాలనుకున్నాడు ఇదంతా మనకు ఆ చాప్టర్ లో కనబడుతుంది మీ తర్వాత పూర్తి చాప్టర్ ని సెవెన్త్ చాప్టర్ ని ఆ కార్యంలో ఏడవ అధ్యాయాన్ని చదవండి అక్కడ సెఫెన్ పరిచర్య ఎంత గొప్పగా జరిగింది అంటే ఎంత గొప్పగా జరిగింది అంటే ఆ పరిచర్యలో ఆయనని ఇస్రాయేలీలు గాని యూదులు గాని ఎంతగా అవమానం పాల్ చేసింటే రాళ్ళతో కొట్టిన దైవదూషణ చేస్తున్నాడు అంటున్నారు ఎక్కడ దైవదూషణ నేను పర్లోకం తెరవబడింది పరలోకంలో తండ్రి దేవుని కుడి పార్శ్వంలో ఏసు నేను చూసిన అంటే ఏసుని దేవుడిగా ఒప్పుకొని ఈ యూదులు ఈ ఎరుసలేము వాసులు ఈ ఇస్రాయేలీ దేవుడిని ఈ రోజుకు కూడా యేసు ప్రభుని దేవుడని ఒప్పు కొనని జనాదం కాబట్టి వారికి శ్రమలు ఈ లోకరీతిగా ఉన్నాయి అయినా సరే అది అబ్రహాము సంతానంగా వాళ్ళకు వచ్చినటువంటి ద్వారా వాళ్ళు ఈ రోజుకి కూడా క్షేమంగానే ఉన్నారు దేవుడు వారికి సంరక్షణ దయచేస్తున్నాడు కానీ కానీ వాళ్ళు చేసినటువంటి ఈ కార్యంలో ఏం జరుగుతుందంటే దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నారు ఈ క్షణం వరకు అందుకే అది అన్యులకు అప్పగించబడింది సో ఏసు యూదుల కాఠిన్యము ఎరుసులేంల కాఠిన్యముని వారి ఇస్రాయేలుల కాఠిన్యం ఎంత భయంకరమైనదో చూసి కూడా నమ్మలేని వారు వీళ్ళు చూసి కూడా నమ్మలేని వారు వాళ్ళ హృదయ కాఠిన్యంని బట్టే అది సువార్త అన్యులకు అప్పగించబడింది వారి హృదయ కాఠిన్యం చొప్పున వారు దేవుని విసర్జించిన వారు దేవుడిని దేవుడిగా చూడలేకపోతున్న వారు ఈరోజు కూడా మనం సంఘంలో చూస్తున్నాం ప్రభువుని ప్రభువుగా ఆయన రాజులకు రాజుగా ఆయన త్వరలో రానున దేవుడిగా ప్రకటించబడుతున్నా కూడా ఇంకా గుర్తించలేని ఆత్మీయ గురుడితనము మనం సంఘంలో చూస్తున్నాం ఎందుకంట దేవుడి కార్యంలో ఎంతో గొప్పవి దేవుడి కార్యంలో ఎంతో గొప్పవి మనం చూస్తాం కదా అపోసుల కార్యంలో రెండవ అధ్యాయంలో పెంతు కోస్ దిన మందు నిన్న సండే వరల్డ్ పెంతి డే అంట వరల్డ్ పెంతి కోస్ట్ డే కొంచెంసేపు నవ్వు అనిపించింది నాకు ఎందుకంటే పెంతి డే రోజు జరిగింది ఏంటి గొప్ప కార్యం అంటే పశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చింది మంది మేడగదులు ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళందరి మీద పశుద్ధ అగ్ని నాలు కలగలే ముట్టింది వాళ్ళందరూ అభిషేకించబడిన దేంతో ఆత్మతో అగ్నితో కదా పరిశుధాత్మతో అగ్నితో అభిషేకించబడిన తర్వాతనే వారు భాషలలో మాట్లాడినరు మరి వరల్డ్ పేంటి కోస డే అని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఈ కార్యం జరుగుతుందా మందిరాలలో అంటే జరగదు ఎందుకంటే ఇది చదువుకొని విడిచిపెట్టడానికే అనేది ఆ పాస్టర్స్ తెలుసు చదువుకొని విడిచిపెట్టేస్తారు ఎందుకంటే దీన్ని వాళ్ళు పరశుధాత్మ దేవుడి భాషలని విడిచిపెట్టేస్తారు అది సంఘంలోనే జరగనివ్వరు ఒక పెంట్ కోసం చర్చి తప్ప వేరే ఏ చర్చిలో జరగదు కానీ ఇప్పుడు ఫ్రీ సర్వీస్ చేస్తున్నటువంటి గొప్ప గొప్ప ఉద్యమ సభలలో భాషలు మాట్లాడుతున్నారు కాకపోతే ఈ సిఎస్ఐ చర్చిలు ఉంటాయి వీళ్ళలో మనము ఈ వేరే డినామినేషన్స్ లో కొన్ని సంఘాలలో ఇది జరగటం లేదు కాకపోతే మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ప్రార్థన చేయాలి ఎందుకు అంత్యకాలంలో అందరినీ అనేకల పైన ఆత్మను కుమరిస్తానన్నావు కదా బాబా మనం అప్పటికీ వాఖ్యను చదువుతాం కదా నువ్వు విశ్వసించిన ఎడలా పరిశుద్ధాత్మను పొందితివా ఈ ప్రశ్న అడగ్గానే మనల్ని పంపించేస్తారు కానీ ఇది మనం స్ట్రెస్ చేయాలి ఎందుకంటే పరశుధాత్మ దేవుడే మన సంచకరువు ఆయన మన మీద ముద్ర వేసింది కాబట్టి ఆ అగ్ని ముద్ర ఉంటేనే మనము అంత్య దినందు యేసు ప్రభుని ఎదుర్కొంటాం ఆయన రాకడలో ఆయన్ని ఎదుర్కొంటాం కానీ ఈ కార్యం జరగాలి అంటే అనేకులు ఒప్పుకోవాలా ఇది సంఘంలో ఒప్పుకోవాలా ఆ డే సెలబ్రేట్ చేస్తే సరిపోదు వరల్డ్ పెయింట్ కోస డే అని సెలబ్రేట్ చేసినంత మాత్రాన అది వ్యర్థమైన ఆరాధన ఎందుకంటే అక్కడ ఆత్మతో ఆరాధన లేదు సత్యం కాబట్టి మాటలతో నువ్వు మా సత్యమైన దేవుని ఆరాధిస్తున్నావు కానీ ఆత్మతో ఆరాధించట్లేదు కదా అంటే సగం సగం ఆరాధన జరుగుతోంది అక్కడ ఇలాంటి వారి కోసమే మనం ప్రార్థించాలి ఇక్కడ ఏం చెప్తున్నాడు వారి హృదయ కాఠినం చొప్పున జరుగుతుందని స్టెఫెన్ కూడా మీరు ఇంత గొప్ప దేవుని విసర్జించినారు ఇంత గొప్ప కారణం జరిగించిన దేవుని బానిసత్వంలో నుంచి ఫ్రీడంలోకి స్వాతంత్రంలోనికి నడిపించిన వాడు కదా కణానుకు నడిపించిన దేవుడు పాలు తినలు ప్రవహించి దేశంకు నడిపించిన వాడు అయితే ఇన్ని చేసినా కూడా ఒక తరం నుంచి ఒక తరంకు ఈ వాక్యము ఫాలో కాలేకపోయినారు వాడు పాస్ కాలేకపోయింది ఆ వాక్యం ధర్మశాస్త్రము పూర్తిగా మధ్యలోనే విఫలం అయిపోయింది జీవితాల్లో ఎందుకంటే వాళ్ళు హృదయ కాఠిన్యం చెప్పిన కొన్ని అంశాలు ఉన్నాయి అవి ఏంటవి వారు తిరుగుబాటు చేసిన వారు దేవుడికి ఇష్టం లేని కొన్ని కార్యాలలో మొదటిది తిరుగుబాటు దేవుడు తప్పించిండు బానిసత్వంలో నుంచి వెలుపలికి రప్పించిండు అది కళ్ళారా చూసిన ఆ తరము వాడు చనిపోయినాక నెక్స్ట్ తరము తిరుగుబాటు చేసింది తిరుగుబాటు దేనికోసము వాళ్లకు దేవుడి గొప్ప కార్యంలోని గుర్తు పెట్టుకునే ఆ లక్షణం లేదు మతిమరుపు వచ్చేసింది ప్రభు మన జీవితంలో మనం చేసిన కార్యంలో మనం గుర్తు పెట్టుకుంటున్నామా దేవుడు మన కార్యంలోని మన జీవితంలో ఎంత మనం పుట్టినప్పటి నుంచి మనకు గుర్తున్నంత వరకు దేవుడు ఎన్నో మేళ్లు కదా అనుదినము మనము వర్ణించలేనంత గొప్ప మేళ్లు మనం చేస్తున్నాడు అవి మనకు గుర్తున్నాయా ఏ సందర్భంలో ఎంత కఠినమైన సమస్యలో ఏ ప్రమాదంలో దేవుడు మనల్ని ఆదుకున్నాడు ఎంత గొప్ప ఆశ్చర్యమైన వెలుగులోనికి మనం నడిపించినాడో ఆ సందర్భాలన్నీ మనం గుర్తుపెట్టుకుంటే అనుదినము ఆయనకి కృతజ్ఞత చెల్లించగలము లేదంటే మన మతి మార్పుతో మన హృదయమో కఠినం అయిపోతుంది ఇస్రాయేల్ చేసినట్టే మనం కూడా తిరుగుబాటు చేస్తున్నాం ఈ రోజుకి ఎంతమంది సంఘంలో మీరు గమనించండి కేవలం నామకార్తులే వారు మందిరంకి రావాలా అటెండెన్స్ ఇవ్వాలా కాబట్టి ఆయన శరీర రక్తంలో పాల్గొనాలా మీరు గమనించండి మందిరాలలో సగం ఇంటికి వెళ్ళిపోతారు ఎందుకంటే ఆ హోలి కమి చేపెట్టడానికి ధైర్యం సరిపోవటం బాధకరం కదా ఆ ప్రభు మందు ఎంతో ఎంతో విశ్వాసంతో ఎంతో సంతోషంతో ప్రభువా నువ్వు నా కొరకు చనిపోయినావు నా కొరకు చిందించిన ఈ రక్తము నా కొరకే చిదిమి వేయబడిన ఈ శరీరము ఇది నా విమోచన కొరకాయ నా రక్షణ కొరకాయ అని ఒక మాట హృదయపూర్వకంగా చెప్పి ఆ సంస్కరణలో పాల్పొందితే అది ఎంత ఆనందం ప్రభువుకి కానీ మనం ఏం చూస్తున్నాము పోలియో కంప్యూనియన్ అంటే అందుకే ఇది ఏం చేస్తున్నారంటే సర్వీస్ అయిపోయినాక లాస్ట్ లో పెట్టుకుంటారు పోలియో కంప్యూని ఇది మనము మనకోసం కోసం కన్వీనియంట్ కోసం ఏర్పరచుకున్నటువంటి ఒక సిద్ధాంతమే సంఘంలో ఆరాధనలు ఒక భాగం కాలేదు ఆఖరిలో అందరు వెళ్ళిపోయినాక మిగిలిన వారి కోసం చేస్తున్నటువంటి ఈ కార్యం ఇది దేవుడికి దుఃఖకరమే మనము గుర్తు చేయాలి ఇలాంటి వారికి పాస్తలు ఇలాంటి వాక్యంలు విన్నప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి ఇది పైగా నెలకు ఒకటేసారి అక్కడ మనం మా ఏం చూసాము అనుదినము ఇంటింట రొట్టె విడ్చుచు కదా ఆయన ద్రాక్ష రసమును రక్తంగా ప్రార్థన చేసి తీసుకో అనుదీనము ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు అనుదీనము ఫస్ట్ సండే అని లేదు ఇప్పుడు చర్చెస్ కి డబ్బు కొదవలేదు ఆస్తులు కొదవలేదు పెద్ద పెద్ద చర్చెస్ అసలు ఏ ఆటంకము లేదు ఎందుకంటే అన్నిట్లో ఫ్లరిష్ అయింది అది సంఘము ఫ్లరిష్ అయింది కానీ సంఘంలోని మనుషులు పూర్గా కదా సంఘస్తులు బీదవారు కానీ సంఘము అభివృద్ధి చెందింది పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆ డెకరేషన్స్ ఆ లైట్స్ అన్ని చూస్తుంటే డబ్బు పొదువు లేదు వారు ప్రతి ఆదివారం కూడా ఇవ్వచ్చు పోలి కమ్యూనియన్ దానికి సిద్ధపడే సంఘము లేదు సిద్ధపడుతున్న ప్రాసలు లేవు కాబట్టి హృదయ కాఠిన్యం చొప్పున ఇస్రాయల్ ఏ విధంగా చేస్తున్నారో అదే రీతిగా ఈ రోజుకు జరుగుతోంది చూడండి మూడవ మాట వారి అవిశ్వాసం ప్రభు ఎర్ర సముదంని పాయల్ చేసిండు మోసే మనకు మోసే కీర్తన మనకు దావిడు గ్రంథంలో కనిపిస్తాయి తొంభై ఒకటో దావిడు కీర్తన దావిడు రోజులకు వచ్చేసరికి మోసే గ్రంథం పాట ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే అది మన పిల్లల పిల్లల తరములకు యహోవా దేవుడు చేసిన అద్భుత కార్యంని జ్ఞాపకం చేయాల మతి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఆ పాటని మనం పాటగా ఎప్పుడు వాడుకుంటూ ఉంటాం గొప్ప కార్యం అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి అదే గొప్ప కార్యంలోని స్టెఫెన్ చనిపోతూ కూడా రాళ్లతో కొట్టి కొట్టి చంపుతుంటే కూడా ఆయన మొత్తం సాక్ష్యం మోషి దగ్గర నుంచి మొదలుపెట్టి సేవకులు ఆటంకంలో వస్తున్నా కూడా ప్రాణాపాయ స్థితిలో కూడా వాళ్ళు హతసాక్షులుగా మారుతూ కూడా గొప్ప చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ సమర్పణ జీవితం ఆ విధంగా ఉంది సమర్పణ జీవితంలో దేవుడు చేసే గొప్ప కూడా ఆయనకు మహిమకరంగా జరుగుతాయి వారికి ఉన్నటువంటి మరికొన్ని దుర్గుణాలు ఏంటంటే అబద్ధాలు చెప్పటం మోసం చేయటము అట్లాగే కృతజ్ఞత లేని వారై ఉన్నారు లాస్ట్కు విగ్రహారాధనలో మునిగిపోయినారు ఇది హృదయ కాకిన్యం ఎక్కడి దాకా దారితీసింది అంటే లాస్ట్కు వారు విగ్రహారాధికులు అయిపోయినారు దేవుడి కార్యంలని మనము ఆలోచిస్తూ దేవుడి కార్యాలను మనము తలపోస్తూ అనుక్షణము అనుదినము మన వెంటనే ఉంటున్న పరశుధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు ఎన్ని గొప్ప కార్యలు ఎంత ఆశ్చర్యకారములు ఎన్ని భయంకరమైన తుఫానులు మన జీవితంలో వచ్చినా కూడా వాటన్నిటి నుంచి బయటపడేసిన దేవుడు కృతజ్ఞతగా లేని మన జీవితం ఉంటే గనక నిష్ఫలమైన విశ్వాస జీవితం మనది నిష్ఫలమైన విశ్వాస జీవితం ఈ కార్యాలన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి ఒకటి అర్థమవుతుంది ఏంటంట ఇస్రాయేలీలు చేసినటువంటి తప్పిదములను మనం చేస్తున్నామా మనం కూడా ఇలాగ అదే విధంగా ఉన్నామా ఇప్పుడు సేవకులుగా మనం మనం ప్రశ్నించుకోవాలా తర్వాత మనము ఇతరుల గురించి అన్యుల గురించి మనం మాట్లాడాలి మనం సేవ చేస్తున్నప్పుడు మన విశ్వాసంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు ఎదురైతున్న శ్రమలను పడిపోతున్నావా మనకు ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ వచ్చ అధ్యాయము రెండవ వచనం ఒకసారి చూద్దామా ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ వచ్చి ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము ద్వితీయోపదేశ కాండం డ్యూట్రానిమీ ఎయిత్ చాప్టర్ సెకండ్ బస్ చూడండి మరియు నీవు ఆయన ఆజ్ఞలను గయకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచ్చు నిమిత్తము అరణ్యములో ఈ నలభై సంవత్సరములు నీ దేవుడైన ఎహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకము చేసుకొనుము జ్ఞాపకము చేసుకొనుము ఆహారం కాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట నరులు బ్రతుకుదురు నరులు బ్రతుకుదురు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుడు అక్కడ అంటే నాకు శ్రమొచ్చింది నాకు భయం నాకు తట్టుకోలేనంత బాధలు ఉన్నాయి ఇవన్నీ దేవుడు ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తున్నాడు నిన్ను అణిచి అణిచి గర్విస్తున్నావా నీకు అన్ని సమకూర్చున్నాయని గర్విస్తున్నావా అహంకారంతో ఉన్నావా ఇస్రాయేలీలు హృదయ కాఠిన్యంతో ఉన్నారు ఆ విధంగా ఉన్నావా అప్పుడు దేవుడిని పరిశోధిస్తాడు నిన్ను శోధిస్తాడు ఖచ్చితంగా ఎందుకు శోధిస్తారంటే నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసుకోవాలి చూడండి ఆ వాక్యం చెప్తుంది ఎంత క్లియర్ గా నీవు ఆయన ఆజ్ఞలను గయకొందువో లేదో ఈరోజు మనం ఆయన ఆజ్ఞను గయకుంటున్నామా ఆయన ఇప్పుడు అన్ని పది ఆజ్ఞలను మడిచి కుదించి రెండు ముక్కలుగా తేల్చేసి కదా నీ నీ దేవుడైన యహవాను పూర్ణ మనసుతో నీ పూర్ణ నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో కదా బలంగా ప్రార్థిస్తున్నావా బలంగా పాట పాడుతున్నావా బలంగా వాక్యం చెప్పడానికి ముందుకెళ్తున్నావా ఆ బలమైన వివేకం నీలో కనబడుతుందా దేవుడు అదే చూస్తున్నాడు పిరికి వాళ్ళ వల్లే గుసగుసలాడుతూ మరి సౌండ్ రానంతగా వాక్యం చెప్పటము పాటలు పాడటము సాక్ష్యం చెప్పటము గంభీరంగా చెప్తున్నావా చెప్పలేకపోతున్నావా నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు సింపుల్ వర్డ్ అనమాట నిన్ను నీలో ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు ఆయన చూడండి అక్కడ నీలో నిన్ను లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకోనటకు నిన్ను అణిచి నిమిత్తమే ఆ అరణ్యంలో ఈ నలభై సంవత్సరంలో నీ దేవుడైన యహవాని ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకొని నీ జీవిత కాలంలో కూడా అరణ్య అరణ్య మార్గంలోనే ఉన్నాం ఈ రోజు ఎడారి మార్గంలో ఉన్నాం కదా సమృద్ధి తక్కువైపోతున్న రోజులు అబండెంట్ లైఫ్ అంటాం జీవితము జీవము అబండెన్స్ గా ఉంది కానీ లోకంలో అన్ని కొరతలే అన్ని కొదువలే షార్టేజెస్ ఉన్నాయి అన్నిట్లో ఇంకా రాంగ ఇంకా భయంకరంగా రాబోతుంది కరువు కాబట్టి ఈ తుఫాన్లు ఈ వరదలు ఇలాంటివన్నీ ప్రళయాలు వచ్చినప్పుడు పంటలు పండకపోతే తిండి ఆహారం దొరకదు అన్నిటికీ కొదువ వస్తే వచ్చే టైం వచ్చింది ఆ కొ వచ్చినప్పుడు అసలైన విశ్వాసం బయటపడుతుంది నిన్ను శోధిస్తున్నాడు దేవుడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా ఆయన చేసిన కార్యములని ఆయన కార్యం జ్ఞాపకం చేసుకోక అది నీ పట్ల ఎంత చేసినా కూడా నువ్వు కృతజ్ఞుడవు అన్గ్రేట్ఫుల్ అంటావు అన్గ్రేట్ఫుల్ ప్రశ్నించుకుందాం మనకు మనము నేను దేవునికి ప్రతిజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను నిజంగా ఆయన చేసిన కార్యం గొప్పగాని నేను చాటి చెప్తున్నాను కదా నీ బలముతో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి నీ దేవుడైన యహోవాని నీ బలముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ శక్తితో నువ్వు ఆరాధించాల రెండవది నిన్ను వల్ల నీ ప్రేమించాలి సింపుల్ రెండు వర్డ్స్ అంటే నేను నువ్వు ఎంతగా ఇష్టపడుతున్నావో నీ అంతగా ఇష్టపడాల ఇష్టం అంటే ఇక్కడ ఆత్మీయ రీతి వారు కూడా దేవుని చేతి పని కదా ప్రతి వారిని ఆయన చేసిండు మనం గమనిస్తున్నామా ఏసు ప్రభు మత సువార్త నుంచి యోహాన్ సువార్త వరకు ఆయన చేసిన గొప్ప కార్యలో బీద విధవరాలు ఉంది చంటి బిడ్డలు ఉన్నారు చనిపోయిన బిడ్డలని మొదటిసారి లేపోయిండు సారపతి ఆ గ్రామంలో ఆ సారపతి విధవరాలు కొడుకు ఫస్ట్ టైము కదా బైబిల్లో చనిపోయి తిరిగి లేవటం హానోకైతే మామూలుగానే బ్రతికి ఉండే ఆయన వెళ్ళిపోయింది కానీ సారిపోతే విధరాలి కొడుకు చనిపోతే ఆయన మీద పడుకొని ఎలిష కుమ్మారి ప్రార్థించింది ఎందుకు ప్రభా నేను ఈ ఇంటికి వస్తే ఈ బిడ్డకు ఇంత శోధన వచ్చింది ఈమెకు కొడుకు చనిపోతే ఈమె బ్రతకాలా నా మూలంగా ఇది ఇది రాలేదని తెలుసుకోవాలి వాళ్ళు గంభీరంగా ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ బతికింది ఫస్ట్ రిజర్క్షన్ అంట మనం చనిపోయి తిరిగి లేవట ఆ తర్వాత ఏసు ప్రభు చేసిన అన్ని కార్యాలయాల్లో చనిపోయిన వారు ఉన్నారు ఎలిషా ఒక సమాధిలో పండబెట్టినప్పుడు ఆ సమాధం ఉన్న వ్యక్తి లేచిందట బరి చేస్తున్నప్పుడు ఆ ఎముకలకు తగిలి ఆ భక్తి వ్యక్తి ఇలా గొప్ప కారణం జీవం గల దేవుడు చేస్తున్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా తల పోస్తున్నావా ఈ కార్యం దేవుడు ఏమంటున్నాడు మిమ్మల్ని శోధిస్తున్నా నేను మీ హృదయ అంతరంగం నేను తెలుసుకుంటున్నా కాబట్టి శోధన ఎప్పుడు వచ్చినా కూడా దేవుడు నా హృదయ అంతరంగం భయంకరమైన కష్టంలో ఈరోజు నేను వెళ్తున్నాను నేను ఏ విధంగా ఉన్నా విశ్వాసంలో ఉన్నానా అవిధేయితతో ఉన్నానా దేవుని దూషిస్తున్నానా దేవుడికి తో మొరపెట్టుకుంటున్నానా ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకునేవన్నీ చిన్న చిన్న పదాలు కదా మనం ఏమంటాం వాక్యంలో మీరు ఇంకా బాల్యము కదా బాల శిక్షకుడు మనకు నేర్పించేసింది ఆల్రెడీ ఇప్పుడు మనం ఆ స్టేజ్ కు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ స్టేజ్ రావాలి ఎట్లా వస్తుంది అది మూల పాఠాల వైపు మళ్ళీ మళ్ళీ పోతున్నాం కదా ఎంతసేపు మూల పాఠంలో అవి దాటుకొని మనం వచ్చినాం ఆ మూల పాఠంలలో మనము శక్తివంతమైన పరిచారకులుగా నిలబెట్టింది దేవుడు ప్రార్థన గురించి ఉపవాసం గురించి రక్షణ గురించి లేదా ఆత్మ అభిషేకం గురించి లేదా గురించి ఆజ్ఞలను గురించి ఈ మూల పాఠంలు అన్ని తెలుసుకున్నాం ఇప్పుడు మనం చెప్పాల్సింది మూల పాఠాలు కానే కాదు ఇది కొత్త వారికి మాత్రమే దాని విశ్వాసులకు మనం వెళ్తున్న ప్రాంతాలలో విశ్వాసులకు అభివృద్ధిని గురించి కదా ఆ రూపాంతరపు విషయం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల ఎందుకంటే దేవుడి త్వరలో రాబోతున్నాడు ఆయన దోర్ వద్దనే ఉన్నాడు అని చెప్పి మనకు రెండు సంవత్సరాల క్రిందటనే ఈ వాక్యం చెప్పింది ఇప్పుడు ఆయన చెప్పిన మాటకు కూడా రెండు సంవత్సరాలు దాటిపోయి ట్వంటీ వచ్చిన మనం కలుపునొద్దనే ఉన్నాడు నాక్ చేస్తున్నాడని కదా ఆయనని రిసీవ్ చేసుకునే ఆ రక్షణ కార్యము ప్రతి జరగాలి అంటే ఆ అవిధేత హృదయ కాఠిన్యంని తొలగించుకోవటానికి వీళ్ళు ప్రయత్నాలు చేయాలా విలు ప్రయత్నాలు చేయాలా ఎందుకంటే మనకు రోమ పత్రికలో ఒక మాట ఉంది పదకొండవ అధ్యాయము ఆ పన్నెండు వచ్చిన రోమ పత్రిక వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్య రక్షణ కలిగేను ఇస్రాయిల్ హృదయ కాఠిన్యం చొప్పున వారు ఏం మిస్ చేసుకున్నారో వాళ్ళకి తెలుసు పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలో వాళ్ళు చేసిన పని ఏంటంట తమ ప్రభువునే శిల్వ కప్ప చెప్పుకున్నారు ఆయన శిలువ వేయుడి శిల్వ వేయుడి అని కేకలు వేసి పాత నిబంధన అయిపోయినా కృత నిబంధనలో కూడా మారు మనసు కలగలేదు కాకపోతే అపోసర పౌలియం చెప్తున్నాడు రోమిలకు రాస్తున్న పత్రికలో వారి హృదయ కాఠిన్యం అంత కఠినంగా ఉన్నారు కాబట్టే వాక్యము అన్యులకు వచ్చింది లేకుంటే మనకు అవకాశం లేకపోయేది ఈరోజు మనకు ధన్యత ప్రభు అని నీకు ఎంత స్తోత్రం చెల్లించాల ఆయన ఎందుకంటే నా వరకు ఈ వాక్యం వచ్చింది నేను రక్షించబడుటకు నా కొరకు ఈ వాక్యం పంపిన ఇది నాకు ఒక సాక్ష్యం నా జీవితంలో నువ్వు చేసిన ఇది ఒక గొప్ప మిరాకులది ఫస్ట్ మిరాకులది అన్యులకు రక్షణ శువార్త అందించబడుట ఈరోజు మారుమూల ప్రదేశాల్లో యూట్యూబ్లు కానీ టీవీల ద్వారా గాని ఈ సోషల్ మీడియా ద్వారా కానీ ఎంతో దూరం ఎంతో దూరం కాకులు దూరం కారాడివి అంటాం కదా అలాంటి ప్రాంతాలకు కూడా వెళ్తుంది కానీ దాన్ని విడమతి చెప్పే వ్యక్తులు కావాలి మనకు నాపో అడుగుతారు కదా వాక్యం చదువుతుందా కానీ దీన్ని వివరించే వాళ్ళు ఎవరు నాకు అని అడుగుతాడు అట్లా వాక్యం తెలుస్తుంది కానీ వివరించే మనకు సేవకులు కావాలి కాబట్టి ఆ సేవకులను లేయాలని మనం ప్రార్థించాలి ఆ సేవకులు బలంగా ముందుకు సాగాలని మనం ప్రార్థన చేయాలా మనం వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా వెళ్ళే వారి కోసం మనము ప్రార్థన చేయాలి మందలు చేరని గొర్రెలు ఇప్పుడు మనం పాట విన్నాను కదా మందులు చేరని గొర్రెలు ఇంకా చాలా ఉన్నాయి నాకు మీరు కాక ఇంకా వేరే మంద ఉందంటున్నాడు దేవుడు ఆ మంద వారికి కూడా వెళ్ళడానికి మనకు సేవకులు కావాలి ఆ మందలోకి వెళ్ళటానికి గొప్ప గొప్ప కార్యాలను చూడటానికి వారు ఎదురు చూస్తున్నారని చెప్పి దేవుడు తెలుసు అక్కడ ఎవరిని పంపాలంటే సేవకులు అన్ని శ్రమలను అనుభవించాలా అన్ని సమయంలో సమయస్ఫూర్తితో పూర్ణ వివేకముతో కదా నీ పూర్ణ నీ పూర్ణ నీ పూర్ణ నీ పూర్ణ వివేకముతో దేవుడిని ప్రేమించాలా ప్రేమిస్తే అలాంటి వారు వెళ్తారు ఎందుకంటే దేవుడికి తెలుసు ఎవరిని పంపాలో అందరూ ముందుకు కదా అందరూ ముందుకు వస్తారు కానీ సిద్ధపాటు కలిగిన వారు కొంతమంది ఉంటారు ఎందుకంటే సగం మంది మధ్యలోనే జారిపోతుంటారు ఆ శ్రమలు పడలేరు కంఫర్ట్ జోన్ లో కూర్చోవాలనుకుంటారు టీవీ ముందర కూర్చొని ఫోన్ ముందర కూర్చొని వాక్యం అందిస్తే సరిపోతుంది కానీ ఆ కఠిన ప్రదేశాలకు వెళ్ళవలసిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు ఆయనకు తెలుసు ఎవరు సంపూర్ణంగా సమర్పణ జీవితంతో ముందుకు వెళ్తారో ఆయనకు తెలుసు ఆ నంబర్ ఆయన దగ్గర ఉంది మనమైతే ప్రార్థన చేయగలం వెళ్ళే వాళ్ళని మనం పంపిస్తున్నాం వెళ్ళే వారి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడి కార్యములను మనము ఆ గొప్పగా మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఆశ్చర్యకార్యములను వివరించగలటానికి కూడా నీకు నాలుగు రావాలా ఎందుకంట దేవుడి కార్యములని ఎంతో గొప్పగా జరిగిస్తున్న సందర్భంలో నువ్వు వెనకడుగు వేస్తే వెనకడుగు వేస్తే ఎన్నో ఆత్మలు రక్షించబడకపోవటం జరుగుతుంది అని దేవుడికి నిరాశను కలిగజేస్తా అందుకే ఆశపడిన ప్రాణంని తృప్తిపరచేవాడు నీకు ఆశ ఉండాలా సేవ చేయాలనే ఆశ ఉండాలా నీకు తెలిసిన వాక్యంని వివరంగా చెప్పగలిగే ఆ యొక్క ఆశ కావాలా ఎందుకంటే హృదయ కాఠిన్యం చెప్పున దేవుడు వారిని కానాను వరకు చేరనీయకపోయినాడు కదా ఒక జనాంగము ఒక వంశము ఒక జనరేషన్సే ఆ ప్రాంతానికి చేరలేకపోయినాయి యహోష కాలేబులు నడిపిస్తున్నప్పుడు ఇద్దరు మిగిలినంటే ఎంత వేదన కలిగిస్తుంది కదా వేల మంది నాలుగు నాలుగు లక్షల మందిని తీసుకొని బయటకు వస్తే ఇద్దరా మిగిలేది ఇద్దరేనా ప్రభ అని అంటుంటే నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం ఇది ఏంటి ప్రభ ఇంతమంది బయటకు వచ్చిండ్రు నీ కార్యం నేను కదా ఆశ్చర్యకరణం అనుభవించిన వారు వీరంతా అభివృద్ధిని చూసిన వారు ఆహారంకి లోటు లేదు బట్టకు లోటు లేదు వాళ్ళకి అడవిలో ఎడార్లు తిరుగుతున్నా కూడా ఏ లోటు లేకుండా చూసుకున్నా కూడా వారు వెను తిరిగిం కారణము అవిధేయత అవిధేయత ఈరోజు మనకుందా అవిధేయత మనం విధేయులుగా ఉన్నామా వినయంగా ఉన్నామా సాత్వికంతో ఉన్నామా అంటే అది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కూడా మానవులోని ఎమోషనల్ క్యారెక్టర్స్ అనమాట ఎమోషనల్ క్యారెక్టర్స్ ఇవి కనబడవు మన ప్రవర్తన తెలియజేస్తుంది ఎంత కోపి స్టెబ్ కొన్నిసార్లు కొంతమందిని చూస్తే ఈయన నోరు తెరిస్తే కోపపు మాటలు శాపాలే తప్ప ఈయన మామూలుగా మాట్లాడలేడా అని మనం కొంతమంది చూస్తాం మళ్ళా పైకి వాక్యం చెప్తాడైనా గొప్ప గొప్ప గురించి ఇలాంటి సాక్ష్యాలు ఉన్నాయి మనకు ఇంత కోపి ఇష్ట మాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది హెబ్రోన్ లో ఆమె చనిపోయింది ఆమె చనిపోయినప్పుడు ప్రేయర్ మీటింగ్ జరిగింది హెబ్రోలోనే జరుగుతుంది ప్రేయర్ మీటింగ్ ఆమె మాకు రిలేటివ్ అనమాట మాకు వరుసకు పెద్దమ్మ ఆమె చనిపోయినాక అక్కడ ఆమె గురించి ఏం మాట్లాడుతున్నారంటే ఆంటీ ఎంత గొప్ప విశ్వాసరాలో ఆమె పేరు కూడా నా పేరే కళ్యాణి ఆంటీ ఎంత గొప్ప విశ్వాసరాలో అంత కోపిస్తే ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్ హెబ్రాన్ లో అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంత పర్ఫెక్ట్ గా చేసేది ఆమె దగ్గరికి మేము అప్పుడప్పుడు కాన్వెకేషన్ టైంలో వెళ్ళేటోళ్ళం నవంబర్ లో జరిగే కాన్వెకేషన్ లో ఆంటీ చనిపోయినాక ఆమె గురించి ఈ మాట అన్నారు చాలా కోపిస్తే వాక్యం చెప్తుంది గుడ్ ఒరేటర్ ఎంత బాగా అనర్గళంగా మాట్లాడుతుంది ఆమె ఆమె అక్కడ హెబ్రోన్ అడ్మినిస్ట్రేటర్ ఆమె భక్త సింగ్ అంత కాన్ఫిడెన్స్ ఆమె అంత గొప్ప సేవకురాలు సేవకుడు బాగా చేసింది ఆమె సేవలు ఏ ఆటంకం లేదు కానీ ఆమె ఎక్కువగా యూత్ ని మోటివేట్ చేసే మోటివేషనల్ స్పీకర్ అనమాట ఆ యూత్ మీటింగ్స్లలో ఆమెకి ఎంత కోపమో ఆమె కోపం అంతా చూపించేది అంత కఠినంగా ఉండేది ఆ ఒక్క విషయంలో కోపం విషయంలో మీటన్నిట్ల ఓకే కాకపోతే మంచి ని మంచి మరణము ప్రభునందు నిద్రించింది అంత గొప్ప సాక్ష్యం పొందిన వ్యక్తిలో ఈ ఒక చిన్న మచ్చ ఇలా ఎంతో మంది విషయంలో ఇలాంటి జరుగుతున్నప్పుడు మనం ఆశ్చర్యపోతుంటాం సేవకులకు ఎంత కఠినమైన పరీక్షలు వస్తుంటాయో వాటిని ఎదుర్కోవాలంటే పశుధాత్మ దేవుడు సహాయం జరగాల కాబట్టి మనము ఇదొక్కటే గమనించాల ఏంటది నేను వాక్యంని ముగిస్తాను ఎందుకంటే మన సమయం అయిపోతుంది ఈ విశ్వాస ప్రయాణంలో ఈ విశ్వాస ప్రయాణం మనం స్టేఫెన్ యొక్క ప్రయాణం చూసినాం అలాగే ఎగ్జాంపుల్స్ గా మనం యేసు ప్రభు చెప్పినటువంటి ఏలియా ఎలిషా యొక్క ప్రయాణాలు చూసినాం వారు గొప్ప కార్యాలు చేసిండ్రు కానీ ఎన్నో ఎదుర్కొన్నారు ఎన్నో అష్ట కష్టాలు అనుభవించారు కానీ అవన్నీ దేవుడి కొరకే అనే ఒక సంతృప్తితో వారు ముందుకు సాగిపోయిండ్రు గొప్ప విజయం సాధించిన వారు వీళ్ళు ఎందుకంట వాళ్ళ విశ్వాస ప్రయాణము చాలా శక్తివంతమైనది అలాగే ఆ విశ్వాస ప్రయాణం కూడా ఎంతో విజయవంతంగా ముగించిన ఈరోజు మనకున్న సవాల్ ఇదే మన విశ్వాస ప్రయాణంలో మనకు ఆటంకాలు వస్తున్నాయి మనము ఎంతో గొప్పగా ఆరంభము ఎంతో గంభీరము ఎంతో గంభీరం ఒక సామెత ఆరంభ శూరత్వం ఆరంభంలో బిగినింగ్ లో బిగ్ ఫైటర్స్ అనమాట తనతో ఓపెన్ గా ఫైట్ చేయగలిగే ఆ సామర్థ్యము ఆ కాన్ఫిడెన్స్ ఉంటాయి కానీ రాంగ రాంగ్ ఏమవుతుందంట సమయం గడిచే కొద్దీ వారిలో ఆ చైతన్యం తగ్గిపోతుంది వారిలో ఆ రివైవల్ తగ్గిపోతుంది రివైవల్ తగ్గిపోతుంది ఆ ఉజ్జీవం లేకపోయేసరికి చల్లగా సప్పబడిపోతున్నారు ప్రతిరోజు అదే ఉజ్జీవంతో రావాలి అనేది దేవుడి కోరిక ఎందుకంటే దాని ద్వారానే ఆయనకు మహిమ కలుగుతుంది మనం ఉజ్జీవంగా ముందుకెళ్తుంటేనే ఆయనకు మనం మహిమకరంగా నిలబడుతున్నాం ఇది ఏసు ప్రభు కోరుకుంటున్నది ప్రతి ఎంతో గొప్పగా మొదలుపెట్టినటువంటి సేవని అంతే గొప్పగా ముగించాలంట అయితే మనం ఎప్పుడు ముగిస్తామో అంతము వరకు సహించి వాడే అంతము వరకు మన అంతం వరకు అనమాట దాని అర్థం మన అంతం వరకు మనం ఇవన్నీ చేయాలి అంటే దేవుడు ఏమి ఆశిస్తున్నాడు అంటే గొప్ప సేవ నీ హృదయ కాఠిన్యమును మాన్ మాన్పుకొని రక్షింపబడిన నీవు అంత గొప్పగా విజయవంతంగా సేవని ముగించగలగాలి ముగించగలగాలి అదేవిధంగా మన తోటి సహోదరుల కోసం మనము ఆ విజ్ఞాపన చేస్తూ ఈ విశ్వాస ప్రయాణంలో వారిని తోడుకొని పోవాలి మనం పౌరుని చూస్తాం కదా ఎంతో మంది శిష్యులను తయారు చేసుకున్నాడు ఆయన ఆయనకు తోడుగా ఒకరిద్దరు ఉన్నప్పుడు వారి మధ్య నేను దేవుడు సెలవించిన మాట ప్రకారము పౌలు ఎప్పుడు కూడా ఒంటరిగా పోలేదు ఒకరిద్దరిని వెంట పెట్టుకునే వెళ్ళింది ఎందుకంట బలమైన కార్యములు దేవుడు జరిగిస్తాడు కాబట్టి ఇద్దరు ముగ్గురు ప్రార్థిస్తున్నప్పుడు వారి మధ్యన దేవుడే ఉంటున్నాడు కాబట్టి కార్యము చేసేవాడు కార్యసిద్ధిని కలుగచేవాడు దేవుడే పరిశుద్ధాత్ముడే ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనము ఈ ఈ సేవ విషయంలో మనము ఒకసారి లాస్ట్ చిన్న ముక్కనేను చెప్పేసి ముగించుకుంటాను స్టెఫెను తనను నిందించే వారి ముందు ధైర్యంగా మోషే యొక్క ఉదాహరణను వివరించగలిగిండు చనిపోతూ కూడా మొత్తం చాప్టర్ అంతా మోషే గురించి ఇస్రాయేల్ నడిపింపు గురించి ఏసయ్య చేసిన గొప్ప ఆ ఎడారిల గురించి ఉద్యీవం గురించి ఆత్మ చేత నడిపించబడిన వారు కదా అగ్ని బాక్తిస్మము నీటి బాక్తిస్మము అన్నిట్లో నుంచి వారిని ముందుకు తీసుకొచ్చిన దేవుడు అవన్నీ అంత ఘనముగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిందంటే ఆయనకి ఎంత గొప్ప మెమరీ పవర్ ఉండాలి ఎంత గొప్ప మెమరీ పవర్ కొన్నిసారి మనం మా కొన్ని విషయాలు కానీ ఆయన అది కూడా ఆయన ఎట్లాంటి పరిస్థితుల్లో వారు రాళ్ళుతో కొడుతున్నప్పుడు ఆయనని కొట్టడానికి సిద్ధపడినప్పుడు ఆయనకు ఎదురీ తక్కడ కదా ఫేవరబుల్ కండిషన్ లేదా ఆయనకు అక్కడ అందరూ ఆయనని కొట్టడానికి చంపడానికి పళ్ళు నూరుతున్నారు రాళ్ళు ఏరుతున్నారు ఆ సందర్భంలో కూడా మీరు విస్మరించిన ఆ దేవుడే మోషని ఈ విధంగా నడిపించడం స్టార్ట్ చేసిందంటే మోషే ఆ అంతమము అలాగే ఆ కనాను ప్రవేశం ఇంత పెద్ద స్టోరీని ఆయన చెప్పి అప్పుడు చనిపోయాడు గొప్ప విశ్వాసి అయినా ఒక్కరోజు సేవ ఒక నిమిషంలో ఒక అరగంటనో గంటనో పట్టుండొచ్చు ఆ సమయం ఎందుకంటే వాళ్ళకు ఓపిక లేదు అక్కడ ఈయన కొట్టి చంపాలనే సిద్ధపడి వచ్చిండ్రు ఆ సందర్భంలో కూడా ఆయన చెప్పడానికి వెనుదీయలేదు కదా అది సమర్పణ సేవకుడి సమర్పణ ఎందుకంట ఆటంకములు కలిగినప్పుడు కూడా పరశుదాత్మ నడిపింపు ఉంది పరుషుదాత్మ నడిపింపు ఆయన అపోస్తులలో ఎంచబడలేదు కదా పరిచయ నిమిత్తము డెబ్బై మందిని ఎన్నుకున్నప్పుడు అందులో ఉన్నాడు ఆయన పరిచరిలో ఉన్నా కూడా సేవను మర్చిపోలేదు ఆయన సువార్తను మర్చిపోలేదు అందుకే మనం చేసే సువార్తలో ఖచ్చితంగా యేసు ప్రభు మనము ఆయన జననము ఆయన మరణము ఆయన పునరుత్థానము భూస్థాపన పునరుత్థానం ఖచ్చితంగా నీ వాక్యంలో ఉండాలా ఆయన రక్షకుడు అని ఆయన రక్షకుడు అని నమ్మిన వారికి జీవము నమ్మని వారికి శిక్ష కాబట్టి చెప్పే పని మనది చెప్పడం వరకే మనం అందుకనే పిలువబడ్డవాడు ఆయన ఎన్నుకోబడ్డవాడు ఆయన విశ్వాసపుత్రుడని గుర్తించబడ్డాడు మోసేలాగానే మోషే కూడా పిలువబడ్డాడు ఏర్పరచబడ్డాడు ఎన్నుకోబడ్డాడు గుర్తించబడ్డాడు నలభై సంవత్సరాల వయసులో తన సొంత ప్రయత్నం పైన బాధపడుతుందని చెప్పి ఒక ఐగుప్తిని కొట్టి చంపేండు తత సొంత ప్రయత్నం చేసి ఇస్రాయేలీలకు విమోచన ఇద్దామనుకున్నాడు కానీ అది ఆయన టైం కాదని దేవుడు తెలుసు కాబట్టి ఆయన పారిపోయిండు మరో నలభై ఏళ్ళు అరణ్యంలో ఒంటరి జీవితం ఆ తర్వాత మండుచున్న పోదులో దేవుడు దర్శనం ఇచ్చే వరకు మోస ఏం చేయలేకపోయిండు అందుకే ఆ మండుచున్న అగ్ని దర్శనం మనకు కావాలా మన ఉజ్జీవంగా ఉండాలంటే ఆ దర్శనం కావాలా అవి వచ్చినాకనే మోసే నాయకత్వం తీసుకున్నాడు మనం నిన్న చూసుకున్నాం కదా ఎలెక్టెడ్ ఆరన్ బదులు మోషేని ఎలక్ చేసుకున్నాడు దేవుడు అయినా నా నోటి బోరగా ఆరోని వాడుకుంటాను అంటున్నాడు కానీ ఎందుకున్న దేవుని మోసేనే ఎప్పుడు దేవుడి టైంలో అందుకే ప్రతి కూడా తన సమయం ఆయన సమయం మనము దీన మనస్కుల ఉంటే ఆయన మనల్ని పైకి లేవనెత్తువాడు మన పరిచరని జ్ఞానయుక్తంగా వివేకముతో కూడా దేవుడే నడిపిస్తాడు అందుకనే భయం లేకుండా పరిచర చేస్తున్నాడు చాలా మంది ఫ్రీలాన్స్ సేవకులు అంటాం వీళ్ళని ఏ డినామినేషన్ సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ఏ చర్చి ద్వారా పోవటం లేని వీళ్ళు కానీ సేవ జరుగుతుంది గంభీరమైన సేవ జరుగుతుంది ఆత్మల రక్షణ జరుగుతుంది దేవుడు ఈ పరిచర్యలు నిలబడిన వారందరినీ తన గాయపడిన హస్తములలో తీసుకొని వారిని నడిపించాలా అభిషేకించాలా ఆయనకు ముందుకు నడిపించాలా ఆయన రాజ్య సువార్తను ప్రకటించాలి ఎందుకంటే ఆయన రాజ్యము పర్మనెంట్ కదా ఎప్పటికీ నిలిచి ఉండే రాజ్యం ఆయన ఈ రాజ్యంలో మనల్ని ఒక వస్తువుగా మనల్ని వాడుకుంటున్నాడు ఒక పాత్రగా మనల్ని వాడుకుంటున్నాడు కాబట్టి సమస్త ఘనత మహిమా ప్రభావంలు ఆయనకే కలుగునుగా ప్రార్థన చేసుకుందాం మహాఘనుడవు మహోన్నతుడు సర్వశక్తి మంత్రులు అయినా నా తండ్రి హృదయ కాఠిన్యం చెప్పు మేము ఎన్ని నష్టపోతున్నామో మా హృదయం ప్రభా సరాళమైనప్పుడు ప్రభ మేము హృదయంలో విధేయత వినయం కనబరిచినప్పుడు ప్రభ సంపూర్ణంగా నీకు నా తండ్రి మేము మమ్మల్ని మేము సమర్పించుకున్నప్పుడు మా జీవితంలో కూడా మీరు గొప్ప కార్యాలను జరిగించేవాడు ప్రభా సేవలో ఉన్న ప్రతి బిడల్ని జ్ఞాపకం చేసుకోనండి వారు వెళ్తున్న ప్రతి ప్రదేశం జ్ఞాపకం చేసుకోండి వారు అడుగుపెట్టి ప్రతి స్థలంను కూడా ప్రభ మీరు వర్కిస్తారని వాగ్దానం చేసిన దేవుడు నేను అస్వార్థ సేవను జరిపిస్తున్న వారి పాదం ఎంతో సుందరం ఇటువంటి వివేకులని ఇలాంటి సమాపణ గల ప్రభా ప్రభ మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు మా సేవా వారి చర్యలో ప్రభ మమ్మల్ని దీవించండి నడిపించండి ఆత్మల భారంని మేము కలిగి ఉన్నాం కనుక ప్రభ ప్రతి ప్రార్థనలో మాకు సహాయం చేయమని ఎన్నో మంది ప్రభ ఎంతో మంది మీకు వాక్యం విన్నట్టు కృప చూపించమని ప్రతి ఒక్కరిని వినులాగన ప్రభ హృదయ మార్పు జరుగులాగన ఆశ్చర్యకారులు పరిశుదాత్మ తండ్రి మీరే జరిగించమని ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె thank you sister praise the lord thank you sister praise the lord మంచి వాక్య వందించు మన హృదయంలో బలపరచ దేవునికి మహిమ కలుగునాక థాంక్యూ సిస్టర్ ఆశ్రయతమేండి పరక మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఈ యొక్క ప్రయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మనందరికీ మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకి బంధువులకి అలాగే ఎవరైతే ప్రేయర్ మీటింగ్ లో రాలేని వారు ఉన్నారో వారికి వారి కుటుంబ సభ్యులకి అలాగే ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి వాక్యం చెప్పిన ఆయన దాసురాలకి మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించను గాక ఆమె ప్రైజ్ లాడక అందరికి and the days are better sister spray the